శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చివరి చిత్రమైన శ్రీ వేదాంత పంచదశి ఆరవ ప్రకరణ మగు చిత్ర దీప ప్రకరణం అందులో డెబ్బై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఇంత దగ్గర గ్రంథకర్త అనేక మతవాదులు ఆత్మ విషయంలో ఏ ప్రకారంగా తెలుసుకొని భ్రమ చెందినారు అని చెప్తూ శూన్యవాద పర్యంతం చెప్పినాడు విజ్ఞానవాదమును ఖండన చేస్తూ శూన్యవాదులు అంటారు విజ్ఞానమయం కంటే అన్యమైనటువంటి ఆత్మ ఏది కూడా ఉపలబ్ది అగుట లేదు కావున శూన్యమే అసత్యే ఆత్మ అని అన్నారు ఈ అసద్వాదులు అసదేదగ్రహసేదనటువంటి శృతి ప్రమాణాన్ని కూడా ఇచ్చి శూన్యమే ఆత్మ అని చెప్పారు ఈ శూన్యవాదమును కూడా ఖండన చేస్తూ ఇప్పుడు సిద్ధాంత పక్షము చెప్పబడుతుంది డెబ్బై ఆరో శ్లోకానికి అవతారిక తదేతన్ మతం దూషయతి ఆ శూన్యవాద మతము దూషిస్తూ ఉన్నాడు డెబ్బై ఆరో శ్లోకము నిర్రాంతే అభావాదాత్మ నోస్తి శూన్య సాక్షిత్వా అన్యథానోక్తి రే శూన్యము అనగా అసత్ అనగా అభావ రూపం శూన్యం అంటే ఏమీ లేదన్నట్టే కదా అంటే అభావ రూపం ఆ అభావ రూప శూన్యము ఈ దృశ్యమాన కల్పితమైనటువంటి జగత్తుకు అధిష్టానము కాజాలదు కానీ లోకంలో అనుభవం ఎట్లా ఉంది నిరధిష్టాన విభ్రాంతే అభావాత్ ఎక్కడెక్కడ భ్రాంతి కలుగుతుందో ఎక్కడెక్కడ అధ్యాస కలుగుతుందో అక్కడక్కడ అధిష్టానం అనేది ఒకటి తప్పకుండా ఉండి తీరాలి అనేది లోక అనుభవం ఉంది ఏ విధంగా స్థూల దృష్టి చేత శుక్తి ఎందు రజత భ్రాంతి ఆగుచోట శుక్తి అధిష్టానం ఉన్నది రజు సర్ప దృష్టాంతంలో కల్పితమైనటువంటి సర్పమునకు రజ్జు అధిష్టానం ఉన్నది మరు మరుభూమి అధిష్టానం ఉన్నది స్వాప్క పదార్థాలకు స్వప్న సాక్షి అధిష్టానం ఉన్నాడు ఎక్కడైనా గానీ అధ్యస్థ వస్తువు కనపడాలి అంటే అధిష్టానం తప్పకుండా ఉండి తీరాలి అది కూడా భావరూపమే ఉండాలి అభావ రూపం అధిష్టానం కావడానికి వీలేదు ఎందుకు అదే అభావం ఉన్నది అదే లేదు వాస్తవంగా అభావము అధిష్టానం ఎట్లవుతుంది సంభవం లేదు అందువల్ల ఈ శూన్యము ఈ దృశ్యమాన జగత్తుకు అధిష్టానం ఒకటకు యోగ్యము కాదు సంభవం లేదు పైగా ఈ శూన్యము ఉన్నది అని నీవు తెలుసుకొని చెప్తున్నావా తెలియకనే చెప్తున్నావా తెలియకనే చెప్పడానికి అవకాశం లేదు తెలుసుకునే చెప్పాలి తెలుసుకొని చెప్పాలంటే తెలుసుకునే వానికంటే తెలియబడే శూన్యం ఉంటుంది ఈ అవుతుంది ఈ నియమానుసారంగా శూన్యము ససాక్షికమున్నది అంటే శూన్యమునకు కూడా సాక్షి వేరుగానే ఉన్నాడు అన్యథ ఒకవేళ ఈ విధంగా ఒప్పుకోకపోతే ఉక్తిహి నా నీ యొక్క మాట నీ యొక్క ఏదైతే శూన్యం అని చెప్పుట అనేది ఏ వచనం అది సంభవించదు అని శ్లోకార్థము నలభై అంకం చూడండి నిరధిష్టాన విభ్రాంతే అభావాత్ శూన్య అపి ససాక్షికత్వాత్ ఆత్మన అస్థిత అన్య అస్య వ్యుక్తి తే న అధిష్టానము లేకుండా అధ్యక్ష వస్తు ఎక్కడ కూడా ఉండదు కనుక శూన్యమునకు కూడా సాక్షి అయినటువంటి ఆత్మ యొక్క అస్తిత్వము సిద్ధమవుతుంది శూన్య స్వయంగా చెప్పినాడు ఈ దృశ్యం అనే జగత్తు ఇది కల్పితం ఉన్నది అన్నాడు మరి ఎప్పుడైతే ఈ జగత్ అంతా భ్రాంతియో భ్రమయో అధ్యస్థమో మరి అధ్యస్థం తీరాలే ఆ అధిష్టానము శూన్యం ఒకటకు వీల్లేదు అదే అభావ రూపం ఉన్నది అభావము జగత్తుకు అధిష్టానం మరియు అధిష్టానము శూన్యం కంటే వేరుగానే భావరూప పదార్థం ఒకటి ఉంది అని స్వీకరించాలి దానికే ఆత్మ బ్రహ్మ ఒకవేళ ఆ శూన్యానికి కూడా సాక్షి అయినటువంటి ఆత్మను స్వీకరించకపోతే శూన్యం ఉన్నది అని నీ వచనం కూడా అసంభవం సిద్ధించదు చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే శూన్యం ఉంది అని సిద్ధి చేయాలంటే దాన్ని నువ్వు తెలుసుకునే కదా దానికి నువ్వు సాక్షి వేరుగా ఉన్నావు కాబట్టి శూన్యం ఉన్నది అని చెప్పగలుగుతున్నావు లేకపోతే శూన్యము అని నువ్వు చెప్పలేవు చెప్పడానికి ఆస్కారం లేదు నిస్వరూపస్య శూన్యస్య అధిష్టానత్వ అయోగాత్ శూన్యమంటే అసత్ అసత్ అంటే నిస్వరూపము స్వరూపహీనము అసత్ అందు శూన్యం అంటే అసత్తు ఆ అసత్ నిస్వరూపము నామరూపాలకు అధిష్టానం అవటకు అయోగం ఉన్నది అయోగ్యం ఉన్నది నిరధిష్టానస్య బ్రహ్మస్య అనుపత్తే లోకంలో అనుభవం ఎట్లా ఉన్నది అధిష్టానం లేకుండా అధ్యష్ఠ వస్తువు ఎక్కడ కూడా అగుపించదు ఎక్కడెక్కడ అధ్యక్ష వస్తువు ఉంది అని స్వీకరించబడుతుందో అక్కడ అధిష్టానం ఉండి తీరాలి ఇది లోకానుభవం ఉన్నది అందువల్ల జగత్ కల్పన అధిష్టానస్ ఆత్మనహా సత్తా అభ్యుపగంతవ్య జగత్ రూప కల్పనకు అధిష్టానమైనటువంటి ఆత్మ యొక్క అస్తిత్వాన్ని తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకు శూన్యము అసత్ అభావ రూపము నిస్వరూపము అదైతే అధిష్టానం కాదు మరి జగత్ కల్పన ఏదైతే ఉందో దీనికి అధిష్టానం ఉండి తీరాలే మరి ఎవరై ఉండాలి భావరూపమైనటువంటి ఆత్మయే ఉంటుంది రుద్రతాపి అంగీకర్తవ్య ఏడ్చుకుంటానే ఒప్పుకోవాలి ఎందుకంటే శూన్యం అధిష్టానం అవ్వడానికి యోగ్యం కాదు మరి అధిష్టానం అయితే ఒప్పుకొని తీరాలి మరి ఎవరు వారు అంటే ఆత్మయే అధిష్టానము అని తప్పకుండా అభ్యుపగంతవ్య అంటే తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే కించ ఇంతే కాకుండా శూన్యవాదిినహా అపి శూన్య సాక్షిత్వేనా అవశ్యం ఆత్మ అభ్యుపగంతవ్య శూన్యవాది కూడా శూన్యమును సిద్ధి చేయడానికి శూన్యమునకు కూడా సాక్షి రూపంలో అవశ్యముగా ఆత్మను స్వీకరించదగినది అన్యథానభిగమే అూన్య ఉక్తి శూన్యం ఇది అభిధానం తవ మతే నేత్ ఇది భావ ఆ శూన్యమునకు కూడా సాక్షి ఆత్మ ఉంది అని స్వీకరించని ఎడలా శూన్యం ఉన్నది అనున్నటువంటి నీ యొక్క ఉక్తి కూడా నీ యొక్క వచనం కూడా సిద్ధించదు అని డెబ్బై శ్లోకానికి తెలుసుకున్నాము అయితే శూన్యవాదాన్ని ఖండన చేశాడు కదా సిద్ధాంతి ఏ విధంగా ఖండన చేస్తున్నాడు టిప్పన్ ద్వారా స్పష్టమవుతుంది అరవై నాలుగో టిప్పను చూడండి బుద్ధుకే శిష్య మాధ్యమికే అనుసారి శూన్యు ఆత్మ మానేహే బుద్ధ భగవాను యొక్క నలుగురు శిష్యుల్లో ఒకడు మాధ్యమికుడు శూన్యవాది అంటారు తినకాయ ఆశే అతని యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉంది आत्मा और आत्माते भिन्न सर्व वस्तु शून्य रूप है आत्म गुड़ शून्य में। आत्म भिन्न सकल गुड़ शून्य मे येमी ले दू सो ही सर्व का निज रूपनेरम तत्व है शून्य मे अंदर ओका निज रूपम अंदर ओका वास्तव स्वरूप कब शून्य परम तत्व सुष सर्व पदार्था के अभाव మై కుచిబీయా విషిస్తే ఆనందమయ కోశ అవశేషన్య రూప ఆత్మహయ్య శూన్యవాది లోకానుభవాన్ని చూపెడుతూ సుశుప్తి అందు సర్వ పదార్థాల యొక్క అభావమై ఉన్నందువల్ల లేచిన తర్వాత పరామర్శించి ఏం చెప్తున్నాడు మై కుచిబీ నహిత భయా నాకు ఏమీ తెలియకుండా నిద్రించాను అంటాడు ఏమి తెలియకుండా అని అంటే ప్రపంచం యొక్క అభావాన్ని అనుభవించి చెప్తున్నాడు ఏమి తెలియలేదు ఈ అనుభవం అనుసారంగా సకల వస్తువులు కూడా అభావ రూపమే ఉన్నాయి అందుకని సర్వం శూన్యం శూన్యం శూన్యమే ఆత్మ మరియు విద్వానులు కూడా వాళ్ళ అనుభవాన్ని ఏ విధంగా చెప్తున్నారు ఏమే లేదు అంతా మిథ్యా అని అంటారా లేదా ఇది విద్వాన్ లొక్క అనుభవం కూడా ఉన్నది సంపూర్ణం తుచ్చం అని చెప్పి పంచకోశ వివేక ప్రకరణంలో అజ్ఞాన ఏ ఆనందమయ కోశం చెప్పబడిందో ఆ అజ్ఞాన ఆనందమయ కోశమే ఆత్మ నాకేమీ తెలియకుండా నిదరించాను నేను హాయిగా నిదరించాను హాయి అనే అనుభవం ఉన్నది నాకేమీ తెలియదు అనేటువంటి అనుభవం ఉన్నది ఈ తెలియని తనము ఏదైతే ఉందో అది అజ్ఞానము ఆ అజ్ఞానం చేత ఆవృత సుఖం ఏదైతే అది అనుభవిస్తున్నాడో అదే ఆనందమయ కోశం మన పడుతుంది ఆ ఆనందమయ కోశమే ఆత్మ అని విద్వాన్లో అనుభవం ఉన్నది మరి నాకేమీ తెలియకుండా నిద్రించాలనేటువంటి అనుభవం సర్వలోకంలోకి ఉన్నది అందువల్ల ఏమీ లేనటువంటి స్థితి శూన్య స్థితి అజ్ఞానమయ కోశం ఏదైతే ఉందో అదే ఆత్మా अून्यवादी कथन ऐसे हे शून्यवादी को पूछे अंत शून्य अनेून्यवादे अड़का अटाड़ी ये शून्य स साक्षि कहि सहित आसाशि कहिय साक्षिहित व्रकाशे ये तीन विकल शून्यवादी ఏమయ్యా శూన్యం ఉన్నది సర్వం శూన్యం శూన్యం అని నీవేదైతే చెప్తున్నావో ఆ శూన్యము ఏమి ససాక్షికమున్నదా అంటే సాక్షి అనేవాడు ఒకడు ఉన్నాడు ఆ సాక్షి చేత శూన్యం తెలియపడుతుంది కాబట్టి శూన్యం ససాక్షికము అని ఈ విధంగా చెప్తున్నావా లేదా అసాక్షిక అసాక్షికమున్నది దానికి సాక్షి ఎవరు లేరు అని అంటావా లేదా దానికి సాక్షి సాక్షి లేడు అని ఏ విధంగా వికల్పం ఎందుకయ్యా ఆ శూన్యమే స్వయం ప్రకాశం దానికి మరి సాక్షి ఎందుకు అని ఒకవేళ ఆ శూన్యమును స్వయం ప్రకాశం అని ఒప్పుకుంటావా ఏ తేని వికల్పే ఈ మూడు వికల్పాలు చేయబడుతున్నాయి ఎప్పుడైతే సిద్ధాంతి శూన్యవాదిని వికల్పం చేశాడో అప్పుడు తన మతాన్ని స్థాపన చేయటం కోసము సమాధానం చెప్పి సమాధానం చెప్పకపోతే అల్పజ్ఞుడు అనబడతాడు ఒకవేళ మహాత్ములు అడిగినప్పుడు చెప్పకపోతే మౌనంగా ఉండిపోతే మహాత్ములను అనాదరించినట్లు అవుతుంది ఇదొక దోషం వస్తుంది రెండు దోషాలు వస్తాయి చెప్పకుండా ఊరుకుంటే ఎదుటివాన్ని అనాదరించినటువంటి దోషం ఒకటి ప్రాప్తం లేదా అతడు అల్పజ్ఞుడు అని సిద్ధమవుతుంది ఈ రెండు దోషాలు పడతాయి అందుకని ఈ రెండు దోషాల నుంచి తప్పుకోవడానికి అతడు సమాధానం చెప్పి తీరాలి ఒకవేళ చెప్పిండనుకో ఏమని మొదటి పక్షాన్ని తీసుకొని ససాక్షికమున్నది అని ఒప్పుకున్నట్లయితే ప్రథమ పక్షిక హేతో జో శూన్య సాక్షి హే సో శూన్యసే విలక్షణ ఆత్మ సిద్ధు అవేగా ఒకవేళ శూన్యమునకు సాక్షి అనేవాడు ఒకడు ఉన్నాడు అందుకని శూన్యం ససాక్షికము అని స్వీకరించినట్లయితే ఎప్పుడైతే సాక్షిని స్వీకరించావో ఆ సాక్షియే ఆత్మా అని అర్థత సిద్ధమవుతుంది శూన్యము సాక్ష్యము అవుతుంది ఏది సాక్ష్యము ఏది దృశ్యం ఉంటుందో అది జడముంటది అది ఆత్మ కావడానికి వీలు లేదు తెలుసుకునేవాడే ఆత్మ సాక్షియే ఆత్మా అని అర్థత సిద్ధం అయితది లేదు అట్లా మేము ఒప్పుకోము రెండో పక్షాన్ని స్వీకరిస్తాం అని చెప్పు ద్వితీయ పక్షిక హేతో సాక్షి రహితు శూన్యకి అసిద్ధి ఊవేగి సాక్షిరహిత శూన్యం ఉన్నది అంటే అది అసిద్ధమైపోతుంది సాక్షి లేకపోతే శూన్యం ఉన్నది అని ఎవరి చేత సిద్ధమైతే చెప్పండి అందువల్ల అసాక్షికము అని చెప్పడానికి రాదు ఎందుకు శూన్యమే సిద్ధి కాదు అప్పుడు లేదయ్యా మేము మూడో పక్షాన్ని అని అంటే తృతీయ పక్షిక హేత్తో సుప్రకాశ రూపుకరి హక్ వాచ్ బ్రహ్మకు హి శూన్య నామకరి సిద్ధితే శూన్యకి అసిద్ధి భయ లేదయ్యా శూన్యం స్వప్రకాశం ఉన్నది దానికి సాక్షి అనేవాడిని స్వీకరించాల్సిన అవసరమేమి లేదు అని అంటే శూన్యం ఒకవేళ స్వయం ప్రకాశం అంటే ఇంకేమి సిద్ధాంతాన్ని ఒప్పుకున్నట్టే కదా ఏ ప్రత్యేక భిన్న పరబ్రహ్మమును మేము స్వయం ప్రకాశము అని అద్వైత సిద్ధాంతానుసారంగా మేము చెప్తున్నాము ఆ బ్రహ్మమునకే నువ్వు శూన్యమని ఒక పేరు పెట్టుకున్నావు నామాంతరం చేత పిలుస్తున్నావు అంతేగాని మీరు స్వీకరించేటువంటి శూన్యమే మేము చెప్పేటువంటి బ్రహ్మము అందుకని ఎప్పుడైతే స్వయం ప్రకాశం అది బ్రహ్మమే అయి ఉంటుంది బ్రహ్మ వ్యతిరేకంగా ఏమి శూన్యమంటూ ఏమి లేదు అది బ్రహ్మమే అందుకని మీరు శూన్యమంటున్నారు మేము బ్రహ్మం అంటున్నారు కేవలం ఇక్కడ శబ్ద కలహమే ఉన్నది వస్తుత ఒకటే శబ్ద భేదమే ఉన్నది మీరు శూన్యం అంటున్నారు మేము ఆత్మ అంటున్నాం బ్రహ్మ అంటున్నాం అంటే ఉత్తర హిందుస్థానీ లోపల నీటికి పానీ అంటారు దక్షిణ హిందుస్థానీ లోపల తెలుగువారైతే నీరు అంటారు తమిళం వాళ్ళు తన్ని అంటారు కర్ణాటక వాళ్ళయితే నీరా అంటారు ఇంగ్లీష్ వాళ్ళు అయితే వాటర్ అంటారు శబ్దభేదం ఉన్నంత మాత్రానా అర్థభేదం ఉన్నదా బాబా అర్థం ఒకటే అదే విధంగా మీరు శూన్యం అంటున్నారు మేము బ్రహ్మం అంటున్నాం అంతే ఏం తేడా లేదు వేదాంత సిద్ధాంతాన్ని ఒప్పుకున్నట్లే అయింది అందువల్ల స్వయం ప్రకాశం అని చెప్పినట్లయితే ఆ స్వయం ప్రకాశం అనేది కేవలము ప్రత్యేక భిన్న పరబ్రహ్మం తప్ప రెండో వస్తువు లేదు కాబట్టి అప్రయత్నంగా వేదాంత సిద్ధాంతాన్ని స్వీకరించినట్లే అని శూన్యవాదాన్ని ఖండన చేసినాడు ఏ జగత్ ఆగే అసతి థ వాళ్ళు చాందోక్య శృతి ప్రమాణం కూడా ఇచ్చారు కదా శూన్య విషయంలో ఏ చాందోగ్య శృతి వాక్యం పూర్వోత్తరకే విరోధితే శూన్యకే ప్రతిపాదన పర నిహిహే అయితే అసదేవ ఇదగ్ర ఆసీత్ అనేటువంటి చాందో శృతి శూన్యపరంగా ఏదైతే మీరు చెప్తున్నారో పూర్వోత్తర విరోధరూప వ్యాఘాతం ఏర్పడుతుంది సదైవ సౌమ్యగ్ర ఆసీ అని ఉద్ధారక ఋషి శ్వేతకేతువుకు ఆత్మ బోధన ప్రారంభిస్తూ నామరూప ప్రపంచం యొక్క ఉత్పత్తి కంటే పూర్వము సదురూప బ్రహ్మమే ఉండే అని పూర్వము ఉపక్రమం చేశాడు మరియు ఉపసంహారంలో అయితాత్మ మీద సర్వం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని అంటూ ఇదంతా కూడా ఆత్మయే ఉన్నది అని ఆ ఆత్మనే ఉపసంహారం చేసినాడు మరి అసద్ అని ఒకవేళ మధ్యలో నువ్వు చెప్పినట్లయితే పూర్వోత్తర విరోధం అయితే శృతి షడ్లింగాల చేత ఉపక్రమ ఉపసంహార అభ్యాస పూర్వత ఫలం అర్థవాదోపత్తి షడ్లింగం తాత్పర్య నిర్ణయ చెప్పిన ప్రకారంగా షడ్లింగాల చేత శృతి యొక్క తాత్పర్యం నిర్ణయించబడుతుంది ఏమని అద్వితీయ బ్రహ్మ వస్తువు ఒకటి ఉంది నేహ నానాస్తి రెండో వస్తువు లేదు అని శృతి తాత్పర్యం నిష్పన్నం అవుతూ మీరు అసత్ అని చెప్పినట్లయితే పూర్వోత్తర విరోధం ఏర్పడుతుంది వ్యాఘాతం ఏర్పడుతుంది శృతి తాత్పర్యం సిద్ధించదు అసదేవ ఇదమగ్ర ఆసీత్ అనేటువంటి శృతి ఏదైతే ఉందో ఇది శూన్య ప్రతిపాదక పరము కాదు కింటూ నైయాయిక్ వైశేషిక బౌద్ధ ఆదికు వాది ప్రాగభావ ఆదికు జగత్క కారణం అంతే హే త అనువాది కరికే విపరీత గ్రహానికి నివృత్తి విషయ శృతి క్యే మరి అసదేవ ఇరమ గ్రహిత అనేటువంటి శృతి యొక్క గతి ఏమిటి అని ఒకవేళ మీరు అడిగినట్లయితే దాని తాత్పర్యం ఈ విధంగా పొందినయన ఏమనంటే నైయాయికులు వైశేషికులు బౌద్ధులు వీరు జగత్ కారణము ప్రాగ్ అభావం అని అంటారు అంటే కార్యోత్పత్తి పూర్వము కార్యం అభావ రూపం ఉంటది ఆ అభావము నుండే ఈ భావరూప కార్యం ఉత్పన్నమవుతుంది అంటే భావరూప కార్యానికి రాగభావము కారణము అని వాళ్ళు అంటారు ఏదైనా ఒక కార్యానికి తొమ్మిది సాధారణ కారణాలు ఉంటాయి అని వాళ్ళు చెప్తారా లేదా ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క కృతి ఈశ్వరుని యొక్క ప్రయత్నము ఈశ్వరుని యొక్క ఇచ్ఛ దేశము కాలము అదృష్టము రాగభావము మరి ప్రతిబంధక భావము తొమ్మిది సాధారణ కారణాలు ఉంటాయంట చూసారా ప్రతిబంధక అభావము అభావము ఇదొక కారణం చెప్పారా లేదా మరియు ప్రాగ్ అభావము కార్యోత్పత్తి కంటే పూర్వము కార్యంది అభావము అభావం కారణమైందా లేదా ఈ విధంగా అభావమును కార్యమునకు కారణముగా చెప్తారు కాబట్టి వారి యొక్క మతాన్ని అనువాదం చేస్తూ ఆ విపరీత భావాన్ని తొలగదీవుట కోసం అని ఆ శృతి అక్కడ నయ్యాకాదులను అనువాదం చేసి చెప్పిందే గాని అది ప్రతిపాదక శృతి కాదది ప్రతిపాదన చేసే తాత్పర్యం లేదు ద్వైతవాదులను అనువదిస్తూ వారిని ఖండన చేయడానికి చెప్పిందే గాని వాస్తవం కాదు ఇసరీతి సే శూన్యవాది యొక్క అసంగత శూన్యవాది యొక్క మతము అసంగతమున్నది అయోగ్యం అని శూన్యవాదాన్ని ఖండాన చేస్తూ శృతి ప్రమాణాన్ని కూడా చూపెడుతున్నాడు వేదంత సిద్ధాంత అనుసారంగా శూన్యము కంటే భిన్నంగా శూన్యమునకు కూడా సాక్షి అయినటువంటి ఆత్మ యొక్క అస్తిత్వమును శృతి మాతనే స్వయంగా చెప్తూ ఉంది విను అనంటూ డెబ్బై శ్లోకానికి అవతారిక కస్త ఆత్మ ఇది అత ఆహ అయితే స్వామీజీ శూన్యం ఆత్మ కాదు అని మీరు నిరాకరిస్తున్నారు కదా మరి శూన్యం ఆత్మ కాకపోతే మరి ఆత్మ ఎవరు మీరు చెప్పండి అని ఒకవేళ శూన్యవాది అడిగినట్లయితే దానికి సమాధానం చెప్తున్నాడు డెబ్బై ఏడో శ్లోకం ఆనందమయ అంతర అప్యతి వైదిక దర్శనాత్ వైదిక దర్శనం వేదాంత సిద్ధాంతము ఈ విధంగా ఉంది విను అంటాడు ఏమనంటే తస్మాత్ వే తస్మాత్ అన్నో అంతర ఆత్మ ఆనందమయ అని తైత్రీయ శృతి ఏదైతే రెండు డాష్ ఐదులో చెప్పబడిందో విజ్ఞానమయ కోసం కంటే కూడా అంతరము అన్యము అయినటువంటి ఆత్మ ఆనందమయం అనేది ఒకటి ఉంది అని అజ్ఞాన రూప ఆనందమయమే ఆత్మ అని విజ్ఞానమయం కంటే భిన్నంగా ఆత్మను చెప్పింది ఉంది ఆ ఆత్మను చెప్తూ కఠోపనిషత్ ఏమని చెప్పింది అది మూడు కాలాల్లో ఉంటుంది అని దాని యొక్క అస్తిత్వాన్ని కూడా సిద్ధి చేసింది అస్తి తేవోపలబ్దవ్యహ అస్థి అని ఈ విధంగా ఉపలబ్దవ్య ఉపలబ్ది అంటే జ్ఞానం ప్రతీతి తెలుసుకోవాలను ఉన్నది అంటే మూడు కాలాల్లో ఉన్నది ఏదో అది ఆత్మ అని ఈ విధంగా తెలుసుకోవాలి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది ఆత్మ అవుతుంది కానీ ఎల్ల ఉండేది ఆత్మ విజ్ఞానమయ్య కోసం అది క్షణికం ఉన్నది అబ్రవత్ అని దృష్టాంతం ఇచ్చాడు కదా మేఘాలు ఏ విధంగా క్షణకాలం ఏ విధంగా గాలి వేయగానే వస్తాయి మళ్ళీ గాలితో ఎగిరిపోతాయి క్షణకాలం ఇట్లా ఉండి అట్లా అవి క్షణికం ఉన్నాయి మరి బుద్ధి కూడా క్షణికం ఉన్నదని ద్వారా బుద్ధి ఆత్మాటకు వీల్లేదు అని విజ్ఞానమయం కంటే కూడా ఆంతరము ఆనందమయం అనేది ఒకటి ఉంది అది అస్థి అని ఏ విధంగా ఒప్పుకోవాలి అని కఠోపనిషత్తు కూడా చెప్పింది రెండు డ్యాష్ మూడు డాష్ పదమూడు అస్తిత్వోపలవ్య తత్వభావేన ఇది చుతి సద్భావాత్ ఆనందమయ ఆత్మ అభ్యుపగంతవ్య వైదిక దర్శనం వైదికై సిద్ధాంత ఆనందమయ పురుషమే ఆత్మా అని శూన్యం భిన్నంగా అస్తిత్వ రూపంలో ఆత్మ అనేది ఒకటి ఉంది అని స్వీకరించదగింది అని ఇది వైదిక దర్శనం వేదాంత సిద్ధాంతం అని విద్యారాయణ గురుదేవులు చెప్తున్నారు ఇక్కడ సందేహం వచ్చేందుకు అవకాశం ఉంది ఆనందమయ కోశం ఉన్నదని చెప్పి అదే ఆత్మ అని చెప్పి అదే వైదిక దర్శనం అని అంటే అది కోశముగా చెప్పారు కదా స్వామిజీ మీరు పంచకుశ వివేకంలో అది ఆత్మ కాదు ఆ ఆనందమయ కోసము కంటే కూడా ఆంతరము అధిష్ఠానము సూక్ష్మము వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ వస్తువు బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని ప్రత్యేక భిన్న పరబ్రహ్మమునే అవశేషంగా చెప్పింది కాని ఆనందమయ కోసానికే ఆత్మ అని చెప్పలేదే దానికంటే కూడా అంతరం అయినటువంటి ఆత్మను భిన్నంగా చెప్పింది కదా ఆనందమయ కోసానికే ఆత్మ ఇది వైదిక దర్శనము ఇది వేదాంత సిద్ధాంతం ఎలా చెప్తున్నారు అని ఈ విధంగా శంకగలిగేందుకు అవకాశం ఉంది ఇది సత్యం ఆనందమయ కోసం ఆత్మ కాదు కావడానికి వీల్లేదు దానికంటే ఆత్మ భిన్నంగానే ఉంది ఆనందమయో అభ్యాసత్ అనేటువంటి బ్రహ్మ సూత్రంలో కూడా విచారణ చేయబడింది ఆనందమయం ఆత్మ కాదు దానికంటే అంతరం బ్రహ్మకు ప్రతిష్ట అని బ్రహ్మను వేరుగా శృతి చెప్పింది అని అంటూ ఆనందమయ కోసం ఖండానము చేయడం జరిగింది మరి ఇక్కడ ఆనందమయ కోశానికే వైదిక దర్శనము ఇదే ఆత్మ అని అంటున్నారు మరి తాత్పర్యం ఏమిటి అంటే ఇప్పుడు ప్రకృతి విషయంలో అసద్రూపమైనటువంటి శూన్యమే ఆత్మ అని శూన్యవాది అయితే చెప్పాడో ఆ శూన్యవాదిని ఖండన చేయడానికి అసద్పము కాదు సద్రూప ఆత్మ ఉంది అని ఇంతనే సిద్ధి చేసి శూన్యవాదాన్ని ఖండన చేసే తాత్పర్యం మాత్రం ఉంది కానీ ఆనందమయ కోసమే ఆత్మ చెప్పే తాత్పర్యం లేదు అది పంచకోశ వివేకంలో ఆనందమయ కోసం ఆత్మ కాదాని నిరాకరించబడింది పూర్వమే మరియు ఇదే ప్రకరణంలో మున్ముందు తొంభై శ్లోకంలో స్పష్టమవుతుంది ఆనందమయ కోసమ ఆత్మ కాదు దానికంటే భిన్నంగానే సాక్షి రూపంలో ప్రత్యేక భిన్న పరమాత్మ పృతగ్గా అని మనకు తొంభై శ్లోకంలో కూడా స్పష్టం అయితే వాళ్ళు శూన్యం అసద్ రూపం ఆత్మ అన్నారు కదా అయితే ఇక్కడ కేవలం అస్థి రూపంలో ఆత్మ ఉంది అని శూన్యవాదాన్ని ఖండన చేసే అభిప్రాయంతో మాత్రమే చెప్పినాడంతే అస్థిత్వోపలబ్ద వ్యహ అనంటూ అంతేగాని ఆనందమయ కోసం ఆత్మ చెప్పే తాత్పర్యం లేదని తెలుసుకోవాలి సరే ఇప్పుడు డెభై ఎనిమిదవ శ్లోకానికి అవతారిక చూడండి ఏవం ఆత్మస్వరూపే విప్రతిపత్యం ప్రదర్శ తత్ పరిమాణ విశేషపి వాది విప్రతిపత్యం దర్శయతి ఏవం అంటే ఈ ప్రకారముగా ఆత్మస్వరూపే విప్రతిపత్యం ప్రదర్శ ఆత్మస్వరూపమునందు విప్రతిపత్తి విప్రతిపత్తి అంటే శబ్దార్థం తెలుసుకోండి ప్రతిపత్తి అంటే జ్ఞానము తెలివి తెలుసుకొనుట విప్రతిపత్తి అంటే విరుద్ధ ప్రతిపత్తి విపరీత జ్ఞానం అంటే ఆత్మ విషయంలో అనేక మతవాదులు విపరీత జ్ఞానాన్ని పొందినరా లేదా ఒకడు దేహమే ఆత్మ అన్నాడు ఒకడు ఇంద్రియమాల ఆత్మ అన్నాడు ఒకడు మనస్ ఆత్మ అన్నాడు ఒకడు ప్రాణమాత్మ అన్నాడు ఒకడు బుద్ధి అన్నాడు ఒకడు శూన్యమే ఆత్మా అన్నాడు విపరీతంగా తెలుసుకున్నారా లేదా ఈ విధంగా ఆత్మ విషయంలో విపరీత జ్ఞానాన్ని పొందినటువంటి మత మతాంతరాలను ఇప్పుడు ఆత్మ విషయ పరిమాణంలో విప్రతిపత్తిని చూపెడతాడు ఆత్మ సైజ్ ఎంత ఆత్మ యొక్క పరిమాణం ఎంత అది సూక్ష్మం ఉందా వ్యాపకం మధ్యమ పరిమాణం ఉన్నదా అని ఆత్మ పరిమాణ విషయంలో ఇప్పుడు విప్రతిపత్తి ఎవరెవరికి ఏ విధంగా భ్రాంతి కలిగింది మరి సిద్ధాంత పక్షం ఏమిటి విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు శ్లోకం చదవండి డెబ్బై ఎనిమిది అనుర్మహాన్ బహుధాయుక్తి సమాశ్రయాత్ శృతిని ఆధారంగా చేసుకొని యుక్తులను కూడా ఆశ్రయించి అనేక మతవాదులు ఆత్మ యొక్క పరిమాణ విషయంలో విరుద్ధ ప్రతిపత్తిని పొందినారు విపరీత జ్ఞానమును పొందినారు ఏమని ఒకరు అణు అంటారు ఆత్మ పరిమాణం ఎంత అణు అణు పరిమాణం ఉన్నది ఆత్మ అంటారు దాని కూడా శృతి ప్రమాణం ఇస్తారు మరియు మధ్యమ పరిమాణం ఉన్నదని మరికొందరు అంటారు ఇక సిద్ధాంత పక్షానికి వచ్చినట్లయితే మహత్ పరిమాణము వ్యాపక పరిమాణం ఉన్నదని సిద్ధాంతం చెప్తుంది ఈ విధంగా పరస్పరం వివదంటే పరస్పరం వాదులాడుకుంటారు అణు ఉన్నదని ఒకరు మధ్యమ పరిమాణం ఉన్నదని ఒకరంటారు ఒకరు వ్యాపకం ఉన్నదంటారు ఈ విధంగా శృతి యుక్తిని ఆశ్రయించుకొని వాదించుకుంటారు మతవాదులు అని చెప్పినాడు అత్ర అనుత్వవాదిన తావ దర్శయతి అయితే మొట్టమొదలు అనువాదులను తీసుకొని చెప్తున్నాడు ఈ అనువాదులు ఆత్మ అనురూపమున్నది సూక్ష్మం అని చెప్తున్నారు కదా మరి ఆ అనువున్నది ఆత్మ అని చెప్పడంలో ప్రమాణమేమిటి అని ప్రమాణబద్ధంగా చెప్తున్నారు అణు వదంతి అంతరాల వాదులు రామణు జాచారు అనువాది అనుభాష్యం అని కూడా రాసినాడు ఆయన వేద వ్యాస భగవానుడు ఏదైతే వైదిక దర్శనం వేదాంత శాస్త్రము బ్రహ్మ సూత్రం రాసిండో దాన్ని వాళ్ళ వాదంలో మలుచుకొని ప్రతి సూత్రానికి రామానుజ మతానుసారంగా అనువయించి భాషం రాసినాడు దానికి అనుభాష్యం అంటారు మధ్వాచారులు రాసినారు లింబకాచారులు ఇంకా అనేక అనేక మతవాదులు కూడా బ్రహ్మ మీద వ్యాఖ్యానం చేసి వారి వారి మత అనుగుణంగా ఆ సూత్రాలను మరల్చుకొని వాళ్ళ మతానుసారంగా వ్యాఖ్యానం చేసినారు అయితే రామానుజులు ఏమంటారు ఆత్మ సూక్ష్మం శృతి ప్రమాణం ఉన్నది సూక్ష్మం ఉన్నది అని రోమ్న సహస్ర భాగేన తుల్యాసు ప్రచార్యయం సూక్ష్మ నాడి ప్రచారత ఇది హేతు ఆత్మ అనురూప ఇది ప్రతిజ్ఞ అనుకోండి హేతు ఏమిటి సూక్ష్మ నాడి ప్రచారత సూక్ష్మమైనటువంటి నాడుల్లో ప్రసరిస్తున్న ద్వారా సంచరిస్తున్నందు ఆత్మ సూక్ష్మం ఉన్నది ఇప్పుడు జాగ్రత్త అవస్థలో శరీరం అంతా వ్యాపించి ఉన్నది అని అందరికి అనుభవం ఉన్నది కానీ స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాడు ఎక్కడ ఉండి చూస్తున్నాడు చెప్పండి చూల శరీరంతోనా చూల శరీరం అయితే అది పడుకొని ఉన్నది మరి విశాలమైనటువంటి ప్రపంచాన్ని అయితే చూస్తూ ఉన్నాడు ఎక్కడ ఉండి చూస్తున్నాడు చెప్తారు కదా శాస్త్రకారుడు కంఠంలో హిత అనే పేరు కలిగినటువంటి ఒక నాడి ఉంటుంది ఆ నాడి ఎంత ఉంటుంది అంటే ఒక్క వెంట్రుకను నిలువుగా వెయ్యి భాగాలు చేసిన తర్వాత ఒక్క భాగం ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో ఆ హితానామక నాడి ఉంటుంది ఆ నాడిలో ఉండి ఈ ఆత్మ స్వప్నాన్ని చూస్తాడు మరి అంత సూక్ష్మ నాడిలో ఉండి ఆ స్వప్నాన్ని చూడాలంటే ఆత్మ కూడా ఎట్లా ఉండాలి ఆ సూక్ష్మ నాడి కంటే కూడా సూక్ష్మం ఇంకా అందువల్ల సూక్ష్మమున్నదనే చెప్పాలి అనురూపమున్నది ఆత్మ అని చెప్పాలి ఎందుకు శృతి ప్రమాణం ఉన్నది ఏమిటా ప్రమాణం తర్వాత ఇస్తాము కొంచెం ఓపిక పట్టండి అంటాడు అనువాది అంతరాల అణు వదంతి ఈ అంతరాల అంటే సూక్ష్మం ఉన్నది వాళ్ళు రామానుజాదులు అంతరాల వాదులు చెప్తారు ఆత్మను అనుత్వ అభిధానే హేతుమహ ఈ ఆత్మ అనురూపమున్నదనే విషయంలో హేతువు చెప్తారు సూక్ష్మ నాడీ ప్రచారతహ అని అంటూ తదు అదే విషయాన్ని ఇంకా స్పష్టం చేసినాడు రోమ్న సహస్ర తుల్యాసు అయం ప్రచరతి అనంటూ వెంట్రుక యొక్క వేయు వంతు భాగంలో ఉన్నటువంటి సూక్ష్మ నాడుల్లో ప్రసరిస్తూ ఉంటాడు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆత్మ సూక్ష్మ రూపం అని చెప్పినాడు నాడీసు ఇది శేష సూక్ష్మాసు నాడీసు సంచారో అనుత్తమంతరేనా ఘటతే ఇత్యభిప్రాయ ఇప్పుడు సూక్ష్మైనటువంటి నాడుల్లో ప్రసరించుతున్నాడు సంచరిస్తున్నాడు అంటే ఆత్మ సూక్ష్మ కాకుండా సూక్ష్మ నాడి సంచారం సంభవము కాదు నా ఘటతే అని ఈ విధంగా అనువాది చెప్పి అనుత్వేక్యం ప్రమాణం ఆత్మ అనురూపమున్నదే విషయంలో ప్రమాణం ఏమిటి అని అంటే ఇప్పుడు చెప్తున్నాడు శ్లోకం చదవండి ఎనభై అనోరణియా అనుమా శ్రహ అను అనంటూ శ్వేతర మూడు డ్యాస్ ఇరవై చెప్తుంది అనుకంటే కూడా అనువైనటువంటిది హితానామక నాడి మొదలైనటువంటి సూక్ష్మమైనటువంటి ఏవైతే అనురూపమైన నాడులు ఆ అణు కూడా అనువైనటువంటిది ఆత్మా ఎందుకు ఆ నాడిలో దాని దానికంటే కూడా ఇంకా సూక్ష్మం ఉండాలి కదా అని అనోరణీయా అనంటూ శ్వేత సుధర శృతి ప్రమాణమిచ్చాడు ఇక ఏషహా అను ఆత్మ చేతసేది తవ్యహా అనంటూ ముందక శృతి మూడు డాష్ ఈ ప్రమాణాల చేత ఆత్మ అనురూపమున్నది అని సిద్ధమవుతుంది ఇట్లాంటి ప్రమాణాలు ఒకటా రుండా శ్వతశహ సహస్ర సహా వందలు వేల ప్రమాణాలు ఉన్నాయ ఆత్మ అనురూప ఉన్నదని చెప్పడానికి అని ఈ విధంగా అనువాది ప్రమాణం ఇచ్చినాడు అను మహతో మహీయాణు ఆత్మ చేత వేదితవ్యూక్ష్మతరం నిత్యం ఇత్యాది శ్రుతయ ఇ అని శృతి ప్రమాణాలు ఇచ్చి శృత్యంతరం వేరే శృతిని కూడా అణువిషయంలో ప్రమాణంగా ఇస్తూ ఉన్నాడు శ్వేతశ్వతర శృతి ఐదు డ్యాస్ తొమ్మిది వాళ్ళ గ్రశత భాగస్య శత భాగో భాగోజీవస్స విజ్ఞేయ ఇతిశాహాపర శృతి బాలగ్రము అంటే వెంట్రుక యొక్క అగ్రభాగమును వెయ్యి భాగాలు చేస్తే ఆ వేయి భాగాల్లో ఒక వంతు ఎంత భాగం ఉంటుందో ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణం జీవుడు అని చెప్పి ఉన్నది శ్వేతాశ్వేత చూసారా మరి అంత సూక్ష్మంగా ఉంది ఆత్మ అని ప్రమాణం ఉండగా ఎందుకు అంగీకరించరాదు ఆత్మ అనురూపమున్నదని ఈ విధంగా అనువాదులు ప్రమాణం ఇచ్చినారు తర్వాత ఈ అనువాదులను ఖండన చేస్తూ దిగంబరులు దిగంబర జైనులు అని ఉంటారు జైనుల్లో కూడా సాంబర జైనులు దిగంబర జైనులు అంబరం అంటే వస్త్రం సాంబరులు అంటే వస్త్రాన్ని ధరించేటువంటి జైనులు ఉన్నారు తెల్లని వస్త్రాలను ధరిస్తారు కొందరు దిగంబరులు దిక్కులే అంబరం అంటే వస్త్రాలను ధరించరు నగ్నంగా ఉంటారు అటువంటి దిగంబర జీవునులు ఉంటారు ఈ దిగంబర జీవునులు ఆత్మను ఒప్పుకుంటారు కానీ ఏమంటారు మధ్యమ పరిమాణం ఉన్నది అని చెప్తారు వాళ్ళు అను ఉండదు మధ్యమ పరిమాణం ఉంటుంది అని చెప్తారు వాళ్ళు శ్లోకం చదవండి మధ్యమ పరిమాణవాదినహా మతం దర్శ ఎత్తి మధ్యమరిమాణవాది మతాన్ని చూపెడుతూ ఉన్నాడు దిగంబర ఆహు ఆపాద మస్తకం చైతన్య వ్యాప్తి సందృష్టే ఆ నగ్ర శృతరపి దిగంబరులు అంటున్నారు ఆత్మ మధ్యమరిమాణం ఉంటుంది మధ్యమరిమాణం అంటే ఏంటి స్వామిజీ అనంటే శరీరము ఎంత సైజు ఉంటుందో అంత ఆత్మ ఉంటుంది ఏ ఏ జీవుల యొక్క శరీరాలు ఎంతెంత ఉన్నాయో అంతంత ఆత్మ ఉంటుంది ఒక చిన్న శరీరం కలిగినటువంటి దోమ క్రిమి విశేషము ఉంటాయి వాటి ఆత్మ ఎంత ఉంటుంది అంటే వాటి శరీరం ఎంత ఉన్నది చిన్నగా ఆ శరీర వ్యాపి శరీరం ఎంత సైజులో ఉన్నదో ఆత్మ కూడా అంతే సైజులో ఉంటుంది అంతే పరిమాణంలో ఉంటుంది ఇక ఏనుగ శరీరం ఉన్నది ఒంటే శరీరం ఉన్నది లేదా జలచరమైనటువంటి తిమింగ్లాలు మొదలైనటువంటివి ఉంటాయి అటువంటి ప్రాణుల యొక్క ఆత్మ ఎట్లా ఉంటుంది వాటి శరీరం ఎంత ఉన్నదో అంత ఉంటుంది ఆత్మ అంటే శరీరం ఎంత ఉంటుందో ఆత్మ కూడా అంతే ఉంటుంది అనేది చుప్పుట ఏదైతే ఉందో ఇది మధ్యమ పరిమాణ వాదం అంటారు సూక్ష్మం ఉన్నది అనురూపం ఉన్నది అని అంటే అనేక ఆపత్తులు అని వాళ్ళు చూపెడతారు అనమాట అరవై ఏడవ అంకము చైతన్య వ్యాప్తి ఆత్మ అనురూపం కాదయ్యా నకసిక పర్యంతం ఆపాద తల సర్వత్ర శరీరం వ్యాపించి ఉన్నటువంటి అనుభవం కూడా ఉన్నది సకల జీవులకు ఎందుకనంటే కాలుకు ముందు గుచ్చుకున్నది అనుకో ఆ కంటక వేదనం యొక్క ప్రతీతి అవుతుందా లేదా దాని జ్ఞానం ఉన్నదా లేదా మరి జ్ఞానం ఉన్నదంటే అక్కడ ఉన్నటా లేదా ఉంది మరి శిరో వేదనం కూడా తెలుస్తుంది ఇప్పుడు శిరస్సు నందు చందనము లేదా కర్పూరము వేసుకొని మీరు తలంటుకున్నారనుకోండి అక్కడ శీతలత యొక్క అనుభూతి కూడా కలుగుతుందా లేదా కలుగుతుంది ఇక్కడ కంటక వేదనం అవుతుంది శీతల జ్ఞానం కూడా అవుతుంది అంటే ఆపాద తల ఆత్మ ఉందంటారా లేదంటారా ఒకే కాలంలో రెండు చోట్ల అయితుందంటే ఆపద తల మస్తకం వ్యాపించి ఆత్మ ఉంది అని స్వీకరిస్తారా అనుభవం ఉన్నదయ్యా ఎవరు స్వీకరించారు చెప్పండి స్వీకరించకపోతే పిచ్చివాడని చెప్పాలి అనుభవం ఉండగా స్వీకరించకపోవడం ఏమిటి తప్పకుండా స్వీకరించాలి శరీర వ్యాపి ఆత్మ ఉంది అందుకని మధ్యమ పరిమాణం గలది ఆత్మ ఎందుకంటే ప్రమాణం ఉన్నది స ఏ స ఇహ శృతి అపి అత్ర ప్రమాణం ఇక ఉపనిషత్తు ఒకటి డాగు డా ఆత్మ ఇహ అంటే ఈ శరీరంలో ప్రవిష్ట ప్రవేశించినటువంటి ఆత్మ ఆ నకాగ్రే కాలి బుటనవేలు గోటి భాగం నుంచి మరియు శిరస్సు చివరి భాగం వరకు వెంట్రుక చివరి భాగం వరకు కూడా శరీరం ఆత్మ వ్యాపించి ఉన్నది ఆ పాదమస్తకం సర్వత్రా ఆత్మ వ్యాపించి ఉన్నది అనేటువంటి శృతియే ఇక్కడ ప్రమాణం ఉన్నది ఎందుకని మధ్యమ పరిమాణం వల్లది సూక్ష్మము కాదు అనురూపము కాదు అని చెప్పినారు ఎనభై శ్లోకానికి అవతారిక చూడండి నన్ను మధ్యమరిమాణత్వే శృతి సిద్ధ నాడీ ప్రచారం నా ఘటతే ఇది ఆ ఆహా మధ్యమ పరిమాణాన్ని స్వీకరించినట్లయితే మరి సూక్ష్మ నాడీ ప్రచారత అని అంటూ హేతును అనువాదులు చెప్పారే మరి అది సంభవించదు కదా మధ్యమ పరిమాణం చెప్పితే శరీరం ఎంత ఉన్నదో అంత ఆత్మ ఉంటుందని చెప్పాలి అంటే స్థూలమే అని చెప్పినట్లయింది కదా ఆత్మ స్థూలం చెప్పినట్లయింది శరీర పరిమాణం అని చెప్పితే మరి సూక్ష్మమైనటువంటి నాడీలో సంచరిస్తుంది ఆత్మ చెప్పినటువంటి శృతి యొక్క గతి ఏమిటి చెప్పండి అని ఈ విధంగా శంఖ దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు సూక్ష్మ నాడి ప్రచారస్తు సూక్ష్మయేత్ స్థూల దేహస్య హస్తాభ్యాం కంచుక ప్రతి మోకవత్ చూడు మనము ఒక చొక్క ధరిస్తాం కదా ఒక షర్టు వేసుకుంటాం కదా ఆ షర్టును వేసుకునేటప్పుడు మన శరీరం యొక్క అవయవములైనటువంటి రెండు చేతులను చొక్కలో దూర్చి ఆ చొక్కను ధరిస్తాం అప్పుడు ఈ దేహము ఆ చొక్కాలో ప్రవేశించింది అనే వ్యవహారం అవుతుంది ఆ దుస్తుల్లో శరీరము ప్రవేశించింది అనే వ్యవహారం జరుగుతుంది అంటే శరీర అవయవాలు ఆ దుస్తుల్లో ప్రవేశిస్తే శరీరమే ప్రవేశించింది అని వ్యవహారం అవుతుంది అట్లే ఆత్మ యొక్క సూక్ష్మ అవయవాలు సూక్ష్మ నాడుల్లో ప్రవేశిస్తే ఆత్మనే సూక్ష్మనాడుల్లో ప్రవేశించింది అని ఔపచారిక వ్యవహారం అవుతుంది కానీ ఆత్మ సూక్ష్మ నాడులో ప్రవేశించదు ఔపచారిక వ్యవహారం అవుతుంది అంతే ఎందుకు ఆత్మ సూక్ష్మం లేదు కదా మధ్యమ పరిమాణం ఉన్నది ఆ దాని అవయవాలు శరీరంలో ప్రతి అవయవంలో ఆత్మ ఉందా లేదా అంటే ప్రతి అవయవంలో ఆత్మ యొక్క అవయవము కూడా ప్రవేశించి ఉన్నది ఈ విధంగా మన చేతులు చెరటు లోపల ఆ చొక్కా లోపల దూర్చి ఆ చొక్కాను ధరించినప్పుడు శరీరము ఆ చొక్కాలు ఆ దుస్తుల్లో ప్రవేశించింది అనేటువంటి ఔపచారిక వ్యవహారం ఎట్లవుతుందో అట్లా ఆత్మ యొక్క అవయవాలు సూక్ష్మనాడీల్లో ప్రవేశించినందువల్ల ఆత్మనే ప్రవేశించింది అనే ఔపచారిక వ్యవహారం జరుగుతుందే గాని ఆత్మ సంపూర్ణంగా ప్రవేశించదు ఆత్మ యొక్క అవయవాలు సూక్ష్మనాడుల్లో ప్రవేశిస్తాయి అంతేగాని ఆత్మ సంపూర్ణంగా ప్రవేశించదు అని ఈ మధ్యమరిమాణవాదులు అనుపరమాణవాదికి సమాధానం చెప్పినాడు యట దేహ అవయవయోహో హస్తోహో కంచుక ప్రవేశ దేహస్య కంచుక ప్రవేశ ఏ విధంగా దేహం యొక్క అవయవాలైనటువంటి చేతులు కంచుకం నందు కంచుకం అంటే చొక్కా దుస్తుల్లో శరీరం యొక్క అవయవాలైనటువంటి రెండు చేతులు ప్రవేశిస్తే దేహస్య కంచుక ప్రవేశ ఇది వ్యవహార శరీరమే కంచుకంలో చొక్కాలో ఆ దుస్తుల్లో ప్రవేశించింది అనేటువంటి వ్యవహారం ఔపచారికంగా జరుగుతుంది తద్వద్దు ఆత్మ అవయవా సూక్ష్మానాం నాడిసు ప్రచారేణ ఆత్మన అవి ప్రచార ఉపచర్యతే ఇత్య అదేవిధంగా ఆత్మ యొక్క సూక్ష్మ అవయవాలు సూక్ష్మ నాడుల్లో ప్రవేశిస్తే ఆత్మ కూడా సూక్ష్మ నాడుల్లో ప్రవేశించింది అనేటువంటి ఔపచారికంగా గౌణ వ్యవహారం జరుగుతుంది గాని ఇది ముఖ్య వ్యవహారం కాదు ఇది వాస్తవం కాదు అని ఎనభై శ్లోకానికి వ్యాఖ్యానం కూడా తెలుసుకున్నాం ఈ అనువాదాన్ని ఖండాన చేస్తూ మధ్యమ పరిమాణవాదులు అనేక వికల్పాలు చేసి అడుగుతారు అనేక ఆపత్తులు చూపెడతారు ఆ విషయంలో అరవై ఐదవ ఉంటుంది అది కొంచెం విస్తారంగా ఉంది రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహన సహ వీర్యం తేజస్వినధితమస్ మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి